శ్రీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపురాణామాలయం నమామే భగవత్పాదశంకరం లోకశంకరం చింతాపరియాళయామోపోగపరమా నిశ్చిత ఈ అధ్యాయంలో ప్రధా ముందు మూడు నాలుగు శ్లోకాల్లో దైవీ సంపద చెప్పేసిన తర్వాత మిగిలిన అధ్యాయం అంతా ఆసుర సంపద చెప్పారు దానికి కారణం ఏంటంటే ఆసుర సంపదని గుర్తుపట్టి మనం దూరం చేసుకుంటే దైవీ సంపద దానంత పదే అది వికర్షిస్తుంది కలుపు మొక్కలు తీసేస్తే అసలు మొక్కలు బలంగా పెట్టుకుంటాయి అసలు మొక్కలకి మీరు యూరియా మొదలైన ఎరువులు వేసి కలుపు మొక్కలు తీయలేదనుకోండి ఈ ఎరువుని ఈ భూసాధారణ అందరినీ కూడా కలుపు అసలు మొక్క పెరగా కాబట్టి దైవీ సంపద మూడో శ్లోకాల్లో ఫినిష్ చేసి మిగిలిన అధ్యాయం కూడా ఆసు సంపద కోసమే చెప్తారు తర్వాత కొంతమంది చాలా క్లవర్గా ఇది మనకి సంబంధించింది కాదు పురాణాల్లో అసురులు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన సమాచారం అనుకుంటా అది అది పద్ధతి కాదు ఇది పురాణ కథ ఏమీ కదా సో అంటే మనలోనే ఉంటాడు అసురం కాముడు ఎక్కడ ఉంటాడు మనలోనే ఉంటాడు కాముడికి సంకల్పజుడు అని పేరు మనకి శరీరం లేదు వాడికి అనయంగా అని మరి ఒక శరీరం ఏమి లేదు కామలంటూ ఇటు తిరుగుతూ ఉంటాడు అలా ఏముంటాడు శరీరమే మరి ఎక్కడుంటాడంటే ఉండడమే ఉండదు ఉండడం ఉంటుంది ఉండదు అలా పుడుతూ ఉంటాడంటే ఎక్కడి నుంచి పుడతాడో సంకల్పం నుంచి పుడతాడు సో కామ జానాసి మూలం సంకల్పాధ్యాయశేఖలు అతస్వామి నా సంకల్పనిష్యామి చింత అంటే శ్లోకం ఆ శ్లోకంలో సాధకుడు కామ కామ అంటే కామన కోరిక కామనను ఉద్దేశించి హే కామ నీ మూలం నాకు తెలుసు నువ్వు సంకల్పం ఇచ్చి కొడతావు సంకల్పం చేసేది నేనేగా కాబట్టి నేను నిన్ను సంకల్పించడం మానేసుకున్నా ఇంకా నువ్వు అసలు ఒక వేపుకోవు కదా అని ఒక కవి సంస్కృతంలో శ్లోకం చెప్పాడు కాబట్టి సంకల్పం నుంచి కామలో పుడుతుంది అది అసురుడు కామాసురుడు అసురుడు సో అలాగే క్రోధము అలాగే కామాసురుడు అంటే బకాసురుడు కామ క్రోధం వస్తుంది వాడు అధాసురుడు అఘాసురుడని అసురుడు లేదు అందరూ అసురులే ఈ కామక్రోధాలను బాగా పరిశుద్ధించుకోకపోతే నరకంలో పడతాం వీళ్ళు పర్లోకాండటా అరగక్కర్లా ఇక్కడే నరకం తయారవుతుంది అది నరకాశుకుడు మూర్ఖత్వంగా ఉండి ఆలోచన లేకుండా మూర్ఖంగా ఉంటే నరకంలో పడతాం వెళ్ళి వాడు మహిషాసురుడు ఆలోచన లేకుండా మూర్ఖంగా ఉండడం మహిషాసురుడు ఈ అశుకులు అందరూ అలాగే ఉంటారు ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచన లేకుండా మూర్ఖంగా ఉండి ఉంటారు మన దగ్గరే మనదే ఉంటారు ఈ కామాసురులు బాసురులు అర్ధాసురులు వీళ్ళందరూ మనలోనే ఉంటారు ఎక్కడో దూరంగా ఉండరు కాబట్టి మన ఎందు ఉండేటువంటి ఈ మానసిక దోషములు వీటిని పరిహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఆధునిక కాలంలో మనం ఒక ప్రవృత్తిని చూస్తూ ఉంటాము జనుల ఎందు ఈ ప్రవృత్తి మీకు మెడికల్ ప్రొఫెషన్లో కూడా కనపడుతుంది అదేమిటంటే జనులు దేహానికి వైద్యం చేయించుకుంటున్నాము దేహానికి అనారోగ్యం వచ్చింది దేహానికి మనం వైద్యం చేయించుకోవాలి చేయించుకుంటున్నాము అనుకుంటారు మనస్సుకి దేహములకు మధ్య ఒక విరదీయరాని సంబంధం ఉందని ఈ దేహారోగ్యం అనేది మనస్సు యొక్క స్థితిగతులతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుందని జనులు అనుకోరు తర్వాత వైద్యం చేసేవాళ్ళు కూడా మా మాలికలర్ మెడిసిన్ అని దాని పేరే వైద్యాన్ని ఎంతసేపు ఫిజికల్ ఎంటిటీగా చూస్తారు ఫిజికల్ ఎంటిటీ దేహం మనిషి అంటే ఫిజికల్ ఎంటిటీ ఆ ఫిజికల్ ఎంటిటీలో ఎనామలీ ఇదో వికారం వచ్చింది ఆ వికారం యొక్క నేచర్ కూడా ఫిజికలే హార్ట్ బీట్ తేడా వచ్చిందనుకోండి ప్రెషర్ ఎక్కువ అయింది అనుకోండి అవుతుంది ఆ పైప్స్లో కొంత ఏవో డిపాజిట్స్ ఉండడం చేత ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఆ డిపాజిట్స్ ఏమిటి ఆ డిపాజిట్ని గోకి ఎగ్జామింగ్ చేస్తే ఏమిటో తెలుస్తుంది అది పోలీస్ తీరాలనే ఒక మారుత్ అది వాటర్లో డిజాల్వ్ కాదు అంతే బ్లడ్లో డిజాల్వ్ అవ్వదు అది ఇంకేతా అది ప్రొజ్యూస్ అయితే కనుక అది ఎక్కడ డిపాజిట్ అయితే అక్కడే కూర్చుండిపోతుంది అది డిజాల్వ్ అవ్వదు ఆ రకంగా డిపాజిట్స్ కాబట్టి పోలీస్ తీరాలు ఇస్తే అది వికారాలు దానివల్ల బీపీ వచ్చింది కాబట్టి బీపీ ఫిజికల్ దాన్ని కాస్ట్ చేసిన ఫిజికల్ దానికి మనం చేసే సొల్యూషన్ కూడా ఫిజికల్ ఎన్ని మాలిక్యులర్ మెడిసిన్ అంటారు సొల్యూషన్ అంటే దానికి మందుల ద్వారా ఆ పోలీస్ చేయడానికి డిజాల్వ్ చేసే ప్రయత్నం చేయడం ఒకటి అది డిజాల్వ్ అవ్వదు మీరు వాటర్లో డిజాల్వ్ అవ్వదు మీరు ఇది చేసినా అవ్వదు ఇంకా దాన్ని ఏం చేయాలి ఫిజికల్గా తోస్ట్ చేయాలి ఇప్పుడు మన ఇంట్లో గిన్నెలతోనే పైపు నీళ్ళు వెళ్ళకపోతే ఏం చేస్తారు మీరు ఆ బెలూన్ ఒకటి సంపాదించే నైన్లో పోడించి తీసేస్తారు లోపల కూడా ఆపనే చేస్తారు బెలూన్ పంపించి ఒక బెలూన్ పంపించి ఆ బెలూన్ ఇన్ఫులేట్ చేసి దాన్ని చూసేస్తారు చూసేస్తే బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతే మెటమలైజ్ అయిపోతుంది అని దాని అభిప్రాయం ఒకప్పుడు అది పోటల్లో ఎదుర్కోండి దాన్ని ఎక్స్పాండ్ చేసి అక్కడ మళ్ళీ కుంచుకుపోకుండా ఒక మెటంలో మెష ఒకటి వేసేసాన్ని స్టాయించానంట ఇలాంటివి ఏమో చేస్తారు మొత్తం మొత్తం దేహమునకు వైద్యం దేహంలో వికారము భౌతికము దానికి చేసే వైద్యము కూడా భౌతికమే మొత్తం వ్యవస్థంతా నడుస్తూ ఉంటుందండి అయితే డాక్టర్లకి స్టడీ చేస్తే తెలుస్తూనే ఉంటుంది ఇదంతా మెడికల్ ఫీల్డ్లో తెలుస్తూనే ఉంటుంది ఏమిటి ముందు దీనికి ఈ మొత్తం సమస్య మనస్సులో ఉంటుంది ఆల్ ఫిట్ హ్యాజ్ ఇట్ సాగిన్ ఇన్ మీ మైండ్ ఆల్ ఫిట్ ఏదో కొంత మైండ్ కొంత దేహం కూడా వీల్లేదు అంటే ఏమిటి మీ మనస్సు శాంతంగా ఉండి మీరు చలాఖీగా ఉంటే మీకు కోలిస్టరాలి డిపోజెన్స్ ఉండవు అలా అంత సింపుల్ అది కాబట్టి దేహానికి వైద్యం చేయించుకోవాలి అనే దృష్టిలో జనం ఉంటారు హాస్పిటల్స్ చుట్టూ పరిగెడతారు డబ్బులు ఖర్చు పెడతారు డబ్బులు పోగేస్తారు ముందు ఆ పోగేసిన డబ్బులు రోగం తెచ్చుకుంటారు డబ్బులు పో గ్రీడ్ గ్రీడ్తో డబ్బులు పోగేస్తారు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పోగేస్తారు ముప్పై లక్షలు ఇంకా మనం చేంజ్ అనుకుంటూ ఉన్నాం ఈ లోపల ఏదో రోగం వస్తుంది రోగం వస్తే మామూలుగా ఓ లక్ష పట్టుకుని వెళ్ళాలి హాస్పిటల్స్ సరిపడదు ఈ ముప్పై లక్షల్లో ఎలా కనపడతాయంటే చాలా తక్కువ సొమ్ములాగా కనపడుతుంది హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించాల్సి వస్తే ముప్పై లక్షలు ఇది వెరీ పెట్టి అమౌంట్ లాగా కనపడుతుంది అది ఎక్కువసేపు నిలబడదు పైగా వచ్చిన రోగాలు అది ఉండిపోతాయి అవి ఎక్కడికి సో ఓసారి కోలిష్టరాలు ఇలా గోకి సెట్ చేశారనుకోండి మళ్ళీ ఇంకో చోట గోకాల్సి ఉంటుంది మళ్ళీ మూడు వేసిన నెలలకు ఒకసారి గోకుతూ ఉండాలి ఒక స్టెంట్ ఇవాళ వేశారు అనుకోండి మళ్ళీ అర్మాసాల ఇంకో స్టెంట్ వేయాలి వేసిన స్టెంట్ను మళ్ళీ గోకాలి ఎందుకంటే స్టెంట్ ఫార్డా చెప్తి కదా కాబట్టి లోపల ఈ బాడీ ఎక్కువ వస్తుందంటే ఆ స్టెంట్ చుట్టూ ఏవో డిపాజిట్స్ పెడుతుంది కానీ ఒరిజినల్ పర్పస్ డిఫీట్ అయిపోయింది అసలు ఏ పర్పస్ కోసం దానికి ఆపోజిట్ అవుతుంది అందుకోసం ఏం చేయాలి మెడికేటెడ్ స్టాన్స్ పెట్టాలి అని దాని మళ్ళీ ఇంకో డెవలప్మెంట్ సో ఈ రకంగా ఇది రాపోతూ ఉంటుంది అదేమీ సెటిల్ అవుతుండదు అదే క్యూర్ అంటూ ఉండదు ఆఖరికి ఎలా తయారవుతుందంటే కొన్ని డిసీజెస్కి క్యూర్ ఉండదు మెయింటెనెన్స్ ఆఫ్ ది డిసీజ్ ఇప్పుడు డిసీజ్ అన్నది మన ఇంటికి అతిథి వలే వచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోవాలి కానీ పెర్మనెంట్గా ఉండిపోయే గెస్ట్ లాగా వచ్చేయకూడదు కానీ వాళ్ళు అలా వచ్చేస్తూ ఉంటుంది ఇదంత మనస్సులోనే ఉంటుంది ఎంత ప్రధానం అంటే మనస్సు మీరు ఒక వాక్యాన్ని చెప్పి దాని మీద నిలబడుకోవచ్చు ఏమిటంటే వ్యాధులన్నీ మనస్సులోనే అని మీరు చెప్పచ్చు ఎవరీ సిగ్నల్ డిసీజ్ హ్యాస్ ఇట్ సరిజిన్ ఇన్ మైండ్ అయితే మీరు అనుకోవచ్చు ఈ మనస్సుని మనం ఏం చేయగలుగుతాం మనస్సునే మనస్సున అధీనంలో లేదు కదా మనం దాన్ని ఏం చేయగలం దాన్ని ఎడల మనం ఏ విధంగా దాని ముందుకు వెళ్ళగలుగుతాము అని మీరు అనుకోవచ్చు యు కెన్ కమాండ్ ద మైండ్ యు షుడ్ మనస్సుకి వశమై మనస్సుకు బానిసయ్య బ్రతక అది స్వతంత్రత అది ఫ్రీడమ్ కాదు దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఇన్ దాట్ మనస్సుపై ఒకంత అజమాయిషి మనకు ఉండాలి ఇక్కడ ఇది చెప్పడానికి బాగానే ఉంది యోగా పీపుల్ హఠయోగా పీపుల్ ఏమంటారంటే మీ మనస్సుపై మీకు అజమాయషి కావాలంటే మా దగ్గరికి రండి మా దగ్గర కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి వాటి ద్వారా మీ మనస్సుపై మేము అజమాయషి వచ్చే ఉపాయం చెప్తాము కుంభక ప్రాణాయామము అని ఇలాంటివి చెప్తారు ఫిజికల్ మెథడ్స్ అవి దే ఆర్ పార్షల్లీ కరెక్ట్ కుంభక ప్రాణాయామం చేస్తే కొంత మనస్సు మీద కమాండ్ వస్తుంది ఏమి సందేహం కానీ కుంభక ప్రాణాయామం ఇట్ విల్ థ్రో అప్ ఇట్స్ ఓన్ ఇష్యూస్ మీకు ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోతే కుంభక ప్రాణాయామం ఈజ్ నాట్ డిసైరబుల్ సరళ ప్రాణాయామానికి అన్ని నియమాలు పాటించక్కర్లేదు కుంభకానికి కొంచెం జాగ్రత్తగా నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ నియమాలు పాటించకుండా కుంభకం చేసినట్లయితే మీకు న్యూరలాజికల్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం ఉంది ఎనీథింగ్ న్యూరలాజికల్ అంటే అసలు పారిపోవడం అడవిలోకి ఎక్కడికైనా పారిపోతే మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే వరణ సమాప్తి టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి న్యూరలాజికల్ ఉంటాయి అవి అంతకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఉంటాయి న్యూరలాజికల్ వెరీ కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి ఈ రకమైన జంజాటంలో పడిపోయి శేషజీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం అన్నది అయిపోతూ ఉంటుంది మన చేతుల్లో ఉండదు అయిపోతుంది దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే మీరు మనస్సుతో మనయకము కావద్దు ఐడెంటిఫై అవ్వద్దు మనస్సును సాక్షిగా చూడండి అని చెప్తాం కదా అది ఒక రకం ఒక ఒక స్థాయి వరకు పనిచేస్తుంది వ్యాధి సందర్భంలో వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యాధి ముదిరి నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఈ మెథడ్ వర్కౌట్ కాదు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ ఐడెంటిఫికేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఎందుకంటే ఆ ఇటెన్స్ పెయిన్లో ఉన్నవాడు పెయిన్లను ఎక్స్టర్నలైజ్ చేయలేడు ఎక్స్టర్నలైజ్ చేయాలి ఏదైనా పెయిన్ ఉందంటే ముందు ఆ పెయిన్లను ఎక్స్టర్నలైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హెప్ బ్యాక్ దేహము ఐడెంటిఫై అవ్వకూడదు స్టెప్ బ్యాక్ అండ్ వాచ్ ది పెయిన్ పోతు పెయిన్ దాని క్యారెక్టర్ మారుతుంది తర్వాత మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు దాని మీద మీకు ఒక రకమైన కమాండ్ వస్తుంది కానీ ఆ పెయిన్ కనుక ఇంటెన్స్డ్ పెయిన్ అయితే యూ కెనాట్ డూ దాట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎక్స్టర్నలైజ్ ఇంటెన్స్డ్ పెయిన్ మోడరేట్ పెయిన్ వరకు ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు మీరు ఎక్స్టర్నలైజ్ చేసే ఎక్స్టర్నలైజ్ చేయడం అంటే విట్నెస్ గా చూడడం నేను చెప్తా ఇదంతా కూడా మీకు కాబట్టి ఇంటెన్స్డ్ పెయిన్ అది ఎక్స్టర్నలైజ్ చేయలేకుండా అని చెప్తున్నాయి ఇంటెన్స్ ట్రైన్లో ఉన్న వాళ్ళకి మీరు సాక్షిగా ఉండండి అని చెప్తే కూడా అది వర్కౌట్ కాదు సరే ఇంకా చెప్పడానికి ఏం తోచకాల చెప్తే చెప్పచ్చు వాళ్ళు తగిలితే మంచిదే కానీ కష్టం కనుక ఈ ఇలాంటి మెథడ్స్ ఈ హఠయోగా మెథడ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ అప్ ఏ పాయింట్ దే వర్క్ ఒక పాయింట్ తర్వాత వర్కౌట్ కూడా కావు సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఆ మనస్సు విషయంలో ఉంటాయి మనస్సును వశం చేసుకోవటము అనేది అంత కేలిక కాదది మనస్సును సాక్షిగా చూడు అని మీకు చెప్పాడనుకోండి వాడు ఇంటెన్స్ ఫిజికల్ ఎయిల్మెంట్లో ఉంటే వాడు మనస్సుని దేహాన్ని సాక్షిగా చూడలేకపోతుంది మనస్సు దేహం కలిసే ఉంటాయి వాడు ఇంటెన్స్ ఇమోషనల్ థర్మాయిల్ థర్మాయిల్ అంటే గడబెడలో ఉన్నాడనుకోండి ఇమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా వాడు మనస్సుని సాక్షిగా చూడలేడు కాబట్టి మనస్సుపై మీకు అజమాయుషి రావాలంటే దాని కిటికేమిటంటే దాంట్లో రహస్యం ఉంది ఆ రహస్యాన్ని మీరు పట్టుకోవాలి అదేంటంటే అంత మనస్సు శుద్ధంగా ఉన్నప్పుడు అది మీ వశంలో ఉంటుంది మనస్సు కనుక అనేక మాలిన్యములతో నిండి ఉన్నప్పుడు అది మీకు వశం మీరే దాని వశంలో ఉండిపోతారు మీకు ఫ్రీడమ్ లేకుండగా మనస్సుకు బానిసలేకపోతారు దట్ ఇస్ ది రూల్ ది రూల్ అర్థమైందా రూల్ అయితే మనస్సుని మాలిన్యం అనగా నేను మనస్సులో మాలిన్యం ఉండకూడదు కాలుష్యం ఉండకూడదు ఇప్పుడు నీరు మీరు ఫిల్టర్ చేసుకుంటాగుతున్నారు కదా ఎందుకని ఫిల్టర్ చేసుకుంటాగుతున్నారు ఎందుకంటే తాగి మీరు శుచిగా ఉండాలి వస్త్రాలు ఉతుక్కుని వేసుకుంటున్నారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ అవగానే అవసరాలను తీసేసి వాటికి ఏదో సబ్బు ఏదో పెట్టి ఉతుక్కుని మళ్ళీ వేసుకుంటూ ఉంటారు ఎందుకని ఎందుకంటే మనం వాటిని ఉపయోగిస్తున్నప్పుడు అవి మలినములు అవుతూ మనం ఉతుక్కుంటూ ఉండాలి అలాగే మరి మనస్సుతోటి సంకల్పాలు చేసుకుంటూ పోతున్నారు కదా మనస్సులో మాలిన్యాలు జత జమగుంటాయి జమ అవుతాయి మరి వాటిని మీరు సెటిఫై చేయొద్దా మీరు ఎప్పుడైతే మనస్సులో మాలిన్యాలను పట్టించుకోరు ఎంతసేపు ఫిజికల్ హైజీన్ ఫిజికల్ ఎయిల్మెంట్స్కి డాక్టర్ల చుట్టూ తిరిగి మందులు మందులు వేసుకుంటూ ఉండడం దీంతో మన పని అయిపోతే మనస్సు విషయాన్ని మీరు పట్టించుకోకపోతే మీకు ప్రయోజనం ఏమీ ఉండదు మీరు ఫిజికల్ని మనస్సుని మెంటల్ నుంచి సెపరేట్ చేసి ఫిజికల్ని సెపరేట్ చేసేద్దాము అని మీరు ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటారో అది వర్కౌట్ కాదు ఎందుకంటే అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫండమెంటల్లీ రాంగ్ అలా ఫిజికల్ మెంటల్ సెపరేట్ చేయకూడదు నిజానికి ఫిజికల్ ఈజ్ డిపెండెంట్ అప్ అంది మెంటల్ కాబట్టి మనస్సుపై మనకు స్వాతంత్ర్యము శ్రేడము ఉండాలి అంటే మనస్సు మన వశంలో ఉండాలి మనం మనస్సు వశంలో ఉండరాదు అంటే మనస్సు శుచిగా ఉండవలేము మీరు అసత్యం పలకం పలకద్దండి అసత్యం పలికితే మీ మనస్సు లోకం ఒక అలగడి నిర్మాణం అవుతుంది తద్వారా మనస్సులో ఆ స్పిట్ వస్తుంది మీకు తెలుసున్నది ఒకటి చెప్పేది వేరొకటి ఆ స్పిట్ వస్తుంది అది పెద్ద కాలుష్యమది అని మహాత్ములు చెప్తారు అసత్యము పలుకరాదు చెప్తారు మహాత్ములు చెప్తే మనం ఏమనుకుంటాం వీళ్ళు మహాత్ములు వీళ్ళు వీళ్ళకి లోకం అంటే తెలియదు మూర్ఖులు వీళ్ళు ఎక్కడో చక్క చిన్న కూర్చొని పట్టుకుతూ వాళ్ళకి ఏం తెలుసు లోకం బిజినెస్ చేసే చేసి చూస్తే తెలుస్తుంది ఎన్ని అసత్యాలు చెప్తే బిజినెస్ నడుస్తుంది ఎన్ని లంచాలు పెట్టాలి ఎన్ని అబద్ధాలు ఆడాలి ఎన్ని మోసాలు చేయాలి లేకపోతే బిజినెస్ ఎలా నడుస్తుంది వీళ్ళు వాళ్ళ అలాగే చెప్తే ఒకటర్లేకపోతే మనం వాళ్ళు పట్టించుకోక్కర్లేదనుకుంటారు కదా వీళ్ళు క్లవర్న సలహా చూపిస్తారు ఆ సలహాలో ఉన్న మంచిని గ్రహించలేదు ఆ విధంగా లౌకిక వ్యవహారాల్లో మోసము కపటము అసత్యము వీటన్నిటిని కూడా పాటించేస్తూ మనస్సును చాలా కలుషితంగా తయారు చేసి పెట్టుకుంటారు ఎప్పుడైతే మనస్సు కలుషితం అయిపోతుందో ఆ కలుషమైన మనస్సు ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ డిసీజ్ మనస్సు వీటికి సైకో డిసీజెస్ అంటారు సైకో అంటే మనస్సు సోమ అంటే దేహం మనస్సులో పుట్టి దేహంలో ప్రసరించేటువంటి వ్యాధులు ఏ ఏ వ్యాధులు అంటే అన్ని వ్యాధులు వేదాంతలు అలాగే ఇస్తారు ఫిజికల్ ఫిజిషియన్స్ ఏం చేస్తారంటే ఓ లిస్ట్ ఇస్తారు ఇవన్నీ సైకోసోమాటిక్ అని లైక్ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ అన్ని సైకోసొమాటిక్ కార్డియాక్ ఇష్యూస్ అన్ని సైకోసొమాటిక్ ఇంకా ఏం తెలియండి అలాగే చెప్పుకుంటూ పోతే ఆఖరికి సోరియాసిస్ కూడా సైకోసమాటిక్ అంటే వీళ్ళంతా దురదలిస్తుందంటే మనస్సు కలుషితంగా ఉండబట్టి నీకు ఒళ్ళంతా దురదలిస్తుంది పోక్కుంటున్నావు అని చెప్పి ఆ లెవెల్ దాకా వెళ్ళిందంటే దాన్ని బట్టి ఇంకా ఆ లిస్టు పట్టుకుని వెళ్ళాడంటే ది బెస్ట్ అండర్స్టాండింగ్ వుడ్ బి ఎవ్రీ డిసీజ్ హ్యావ్ హిట్స్ ఆరిజిన్ ఇన్ మైండ్ అని మీరు తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి మనస్సు శుద్ధముగా ఉండగలండి మనస్సు శుద్ధి అంటే ఏమిటి మనస్సులో ఉండేటువంటి కాలుష్యాన్ని గుర్తిస్తే గుర్తించితే అక్కడికి అక్కడికే శుద్ధి అయిపోతుంది ఈ అసత్యం చెప్పే అలవాటు ఉంది నాకు ఇది తప్పు అని ఒకతన అసత్యాలు చెప్తూ ఉండేవాడు అన్ని అబద్ధాలన్నీ పుట్టగలికి చెప్పేస్తూ నేను అన్నాను ఏంటంటే ఏం దొరలవాటు మీకు ఇది నోరు విప్పి మాట్లాడేవంటే సత్యమే పలకాలి లేకపోతే నోరుమో స్కూల్పోవాలి అని నియమం పెట్టడం అసత్యాలు పక్కన నుంచి చెప్పకు అంటే కాదండి హార్న్లెస్ ఏ చెప్తున్నాను నేను హార్న్లెస్ కూడా చెప్పకు అసలు అసత్యం చెప్పకు నోర్మో స్కూల్తో యు టైట్ ఇస్ అని చెప్తే ఏది తప్ప అంటే చాలా తప్పు యూ నోటీస్ దాట్ అని చెప్తే వాట్ హీ గేట్ హీ నోటీస్ డిట్ ఈ అలవాటు నాలో ఉంది ఇప్పుడు ఇది ఇప్పటికిప్పుడు నేను అసత్యం చెప్పే చెప్పేసి స్వభావం ఏర్పడింది సగం తెలియకుండానే అన్ని సృత్యాలు చెప్తున్నాను నేను అనుకోకుండా అసత్యం చెప్పేసి అది వాళ్ళ అవసరంగా అసత్యం చెప్పేసి తర్వాత పశ్చాత్తాపడుతున్నాను ఇది ఒక హ్యాబిట్ కింద తయారైంది అని అతను అంగీకరించి తనను తాను జస్టిఫై చేసుకోవటం మానేసి యాక్సెప్ట్ ది ఎక్నాలజీ ప్రాబ్లమ్ చేసి అతను ఆ వాచ్ చేసుకున్నాడు మనస్సుని అంతటా ఏమైపోయిందంటే హీ రీచ్డ్ ద పాయింట్ వేర్ కావాలన్నా కూడా అసత్యం చెప్పలేడు మాట వలసకి పొన్నరం బాబు హార్మి వస్తుంది చెప్పేసేది ఒక్క సత్యం చెప్పు ప్రమాదం ఏం లేదు లేని అంటే కూడా చెప్పలేడు అసత్యం చెప్పలేని స్థితికి చేరుకున్నా అలా ఉంటుంది లైక్ దాట్ నేను సత్యహరిశ్చంద్ర సినిమా చూస్తే మీకు అసత్యం చెప్పకుండా మానేస్తానని అలా వర్క్ అవుట్ అవ్వడం సినిమా చూసి సత్య హరిశ్చంద్రుడు కల గొప్పవాడను మీ ఇంటికి వచ్చి మొన్నాడే ఫిని ఎప్పుడు ప్రారంభిస్తారు ఇట్ ఈ డజంట్ వర్క్ లైక్ దాట్ సో మీరు మీ మనస్సుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీ మనస్సుని మీరు పుస్తకం చదివినట్టుగా చదవడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడే మీ మనస్సు యొక్క శుద్ధి దిగినైపోతుంది అది ప్యూర్ ప్రారంభిస్తుంది కొద్ది రోజుల్లో మనస్సు శుద్ధమైపోతే మీ శరీర ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీకు దేహము మనస్సు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో ఇలా పై మీరు స్వర్గాన్ని నిర్మాణం చేసుకోగలుగుతారు ఇక్కడే మీరు స్వర్గాన్ని తయారు చేసుకోవాలి అంతేగాని ఎక్కడో ఉన్న స్వర్గాన్ని చేరుకునేందుకు ఉత్తికరలేనమ్మ స్వర్గాన్ని అన్నట్టుగా అలాంటి ప్రయత్నం కాకుండా ఇక్కడే స్వర్గము ఈ విధంగా అది మనస్సు దేహము అంటే మళ్ళీ మనస్సు ఇది టాపిక్ మనస్సులో కాలుష్యాలు పెట్టు కూర్చోటం అది అశుభ లక్షణము దాంట్లో బెంగ చింత అది శ్లోకం ఈ బెంగ అనేది దీనికి అనేక పదాలు వాడతారు అంటే దానికి అన్ని షేప్స్ అన్ని షేడ్స్ ఉంటాయి అది ఒకటే ఇప్పుడు ఎరుపు అన్నారు అనుకోండి ఎరుపు రంగు ఒకటే కానీ ఎరుపులో ఎన్ని షేడ్స్ ఉంటాయి చూడండి సో బసల పళ్ళ రంగు ఒక ఎరుపు పారాని రంగు ఇంకో ఎరుపు అని ఎరుపులోనే ఎన్ని ఎరుపులు వచ్చాయి అవన్నీ ఎరుపే షేడ్స్ మార్పు అదేవిధంగా చింత దంగా ఇప్పుడు మాట విన్నాడన్నప్పుడు అది కూడా ఆకారంతో స్త్రీలింగ చితా చితా చింత కేవలం నకారం తేడా అక్కడ ఒకవన్నాడు చిత చచ్చిపోయిన దేహాన్ని తగలబెడుతుంది చింత బతికుండగానే వీడిని తగలబెట్టేస్తూ ఉంటుంది సో ఈ చింత అంటే బెంగ ఈ బెంగ ఎంతవరకు ఉంటుంది ప్రళయ అంట ప్రళయం అంటే మరణం అని అర్థం ప్రళయం అంటే బ్రహ్మదేవుడు ప్రళయం చేస్తాడు అది కాదు అది సందర్భం ఉంటుంది కదా తా మరణం ఈ దేహం పడిపోయే వరకు ఉంటుంది చింత దేహం పడిపోయే ఉంటుంది చింత పోదు అది అలాగే ఉంటుంది అటువంటి బెంగని వీళ్ళు పట్టు కూర్చుంటారు కానీ వదిలిపెట్టడం బెంగని వదిలిపెట్టడం దీంట్లో షేడ్స్ ఉంటాయి ఒకటేమిటంటే ఫియర్ భయం రెండు అభద్రత ఇన్సెక్యూరిటీ మూడు వరి నాలుగు అది కూడా ఆ ఫియర్ యొక్క షేడే అన్సర్కెంటి అన్సెటిల్డ్ నేచర్ నేను సెటిల్ అవ్వలేదు జీవితంలో నేను ఇంకా చేయాల్సిన విభవం మిగులు ఉన్నాయి సంపాదించాల్సిన విభవం మిగులు ఉన్నాయి సాధించవలసినవి కొన్ని మిగులే ఉన్నాయి నేను ఇంకా జీవితంలో సెటిల్ అవ్వలేదు ఈ సమస్య లౌకికులకు ఉంటుంది కర్మకాండ వాళ్ళకు ఉంటుంది అంటే కర్మఠులు అంటారే వాళ్ళకు ఉంటుంది ఉపాసకులకు ఉంటుంది మీరు అనుకోవచ్చు ఇది కేవలం లౌకికులకే ఉంటుందేమో ఉపాసకులకు కర్మఠులకు ఉండదేమో అని మీరు అనుకోవచ్చు వాస్తవంలో ఇది కేవలం లౌకికులకే అని కాదు కర్మ వా కర్మకాండ వాళ్ళకి అంటే కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తర్వాత ఉపాసకులని దైత ఉపాసనలు భేద భేదబుద్ధితో ఉపాసనలు చేస్తూ ఉంటారు ఒకటి కాదు రెండు కాదు వాటిల్లో కొన్ని శాస్త్రీయములు చాలా చాలా భాగం అశాస్త్రీయములుగా కూడా ఉంటాయి వీళ్ళే కల్పించుకుని చేస్తూ ఉంటారు దాంట్లో శాస్త్రీయమైన ఉపాసనలు కొన్నే ఉంటాయి వీళ్ళే దానికి చెలవలు పొలవలు కల్పించుకుని మా గురువు గారు అలా చెప్పారు మా ఆయన ఆయన ఆయన అడిగారనుకోండి ఆయన ఇంకోహిని కోర్టు చేస్తారు ఆయన్ని అడిగాడు అనుకోండి ఆయన మరొకడిని కోర్టు చేస్తారు అలా కోర్టు చేసుకుంటూ పోతారు అప్ టు ది ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ ఒకటి ఉంటాడు అంతవరకు కొట్టు చేసుకుంటాడు అలా ఉంటాయి ఈ అక్కడ దేనికి కూడా అథెంటికే ఉండదు అశాస్త్రీయమైన ఉపాసన ఉండదు కాబట్టి ఈ మూడు రకముల వ్యక్తులు లౌకికులు కర్మప్రధానులు ద్వైత భేదపూర్వకమైన ఉపాసన చేసేవాళ్ళు వీళ్ళెవరూ కూడా సెటిల్మెంట్లో ఉండరు నేను ఐఎమ్ సెటిల్డ్ సెటిల్డ్ అంటే లౌకికంగా నేను రిటైర్ అయిపోయాను అండి కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి కూతుర్లు పెళ్లిళ్ళైపోయి వాళ్ళ దగ్గరలో కాపరాలు చేసుకుంటున్నారు ఇన్సూరెన్స్ తీసేసుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది ఇల్లు కట్టేసుకున్నాను కాబట్టి నేను సెటిల్ అయిపోయాను అని అంటాడు పైకి పైకి అలా అంటాడు కానీ లోపల ఆ బితుక్కు బితుక్కుంటూ ఉంటుంది ఈ నగర్ ఫీల్ సెటిల్డ్ సెటిల్డ్ ఎవరు ఫీల్ అవుతారో చెప్పమంటారా కేవలం జీవన్ముక్తుడు మాత్రమే సెటిల్డ్ అనే ఫీలింగ్ లో ఉండదు ఐఎమ్ సెటిల్డ్ అనే ఫీలింగ్ లో ఉండగలుగుతారు జీవన్ముక్తుడి దగ్గర వంద రూపాయలు లేకపోయినా తీసుకెక్కేయ భోజనం మొన్నాడు భోజనం ఎక్కడి నుంచి వస్తుందో నమ్మకం లేదు అయినా కూడా తీసుకెక్కేయాలి జీవన్ముక్తులు ఎలా ఉంటారు సంసారంలో ఎలా ఉంటారంటే లక్షలు అకౌంట్ లో పెట్టుకుంటారు అయినా అన్సెకండ్ గానే ఉండిపోతారు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అని మొత్తం బోల్ అంత పెద్ద ఒక పెద్ద పెద్ద సంసారాన్ని నిర్మాణం చేస్తారు ఒక పెద్ద జంఘాటాన్ని పెట్టుకుని కూర్చుంటారు ఇదంతా అవసరం అని అనుకుంటారు ఇవన్నీ ఉన్నట్లయితే మనం పెద్ద వయసులో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం ఆ రెండు ఉండవు హ్యాపీనెస్ ఉండదు శాంతి ఉండదు సెటిల్మెంట్ ఉండదు వే వీళ్ళందరూ ఉంటారు చుట్టుపక్కల వీళ్ళు ఉంటే ఎందుకు పనికొచ్చేవాళ్ళు కదా వీళ్ళు నా మామ పుత్ర ఈ మమ మే మేమే ఉన్నారు ధ్యామే జననీ పుత్రమే ఈ మేమే మేమే ఉన్నారు చూసారా వీళ్ళు ఎందుకు కొరగానే వాళ్ళు మీరు రాత్రి నిద్ర పట్టకపోతే వీళ్ళందరూ గురు పెట్టి నిద్రపోవడానికి పనికొస్తారు తప్ప నీకు ఆసరాగా నిలబడేవాడు ఎవడో ఉండడు కాబట్టి ఈ పెద్ద తతంగం ఏదో మనకి ఇంకా లోట్లేదని సెటిల్మెంట్ ఉండదు దెర్ ఇస్ నో సెటిల్మెంట్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే జీవన్ముక్తులకి మాత్రమే సెటిల్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి ఇంక కర్మ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎన్ని కామ్య కర్మలు చేసినా ఇంకా చేయాల్సిన కర్మల మెచ్చి మీద తాండవం చేస్తూ ఉంటుంది వాళ్ళకి అది ఎండ్ దెర్ ఇస్ నో ఎండ్ దట్ రోడ్ ద కర్మ రోడ్ హ్యాస్ నో ఎండ్ ఇంకే ఉపాసకులు ఉంటారు వీళ్ళు ఈ భేదపూర్వకమైన ఉపాసనలలో పడిపోయి అంధ విశ్వాసాల సత్వంలో గుడిసిపోయి జిడ్డు ఆముదని జిడ్డులాగా పట్టించుకుని ఉండిపోతారు వాళ్ళు వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఏమీ ఉండదు అంటే మరి సమాజం ఎలా ఉంటుందో మీకు చెప్పారు మరి అసుర లక్షణాలు చెప్పమన్నారు కదా అని అలాగే ఉన్నాయి మీకు ఇది నచ్చకపోతే చెప్పండి దైవ లక్షణాలు పాఠం చెప్తాను అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది చక్కగా వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు చప్పట్లో పట్టచ్చు కాబట్టి బెంగా ఇది ఎంత ఎంత ఉందంటే యూ కెనాట్ యూ మేక్ ఎన్ మెషర్మెంట్ అసలు అపరిమయంగా మనం అంతవరకు చూసాం దానికి ఇంత పరిమాణము గలదు అనే మెషర్మెంట్ ఉందంటే అదేదో కొంతవరకు ఉండిపోతుంది ఏదో వారం రోజులు నేను బెంగ పెట్టుకున్నాను అక్కడితో పోయింది ఇంకా తర్వాత బెంగ ఉండదు కానీ బెంగ అలా ఉండదు వారం రోజులు కాదు వీడు బతుకున్నంతకాలం బెంగే మరణాంతము వరకు గంగ అదే అంటున్నారు భాషకారులు ప్రళయాంతం మరణాంతం ఉపాశ్వితాహరణంతో మరణంతో ఈ గంగలన్నీ పూర్తవుతాయి వీడు మరణించే వరకు బెంగ పెట్టుకుని వీడు పోతాడు వీడు పోయిన తర్వాత వాడు ఏమయ్యాడో అయ్యాడు ఎక్కడున్నాడు ఏం బెంగ పెట్టుకున్నాడా లేదా అవన్నీ మీరు తప్ప అదేమీ దట్ యూ సెటిల్ వన్ వే అండి అక్కడ వాడు పోతాడు మిగిలిన వాళ్ళు వాడు విదిలిపెట్టి పోయి ఉంటుంది దాని గురించి బెంగ పెట్టుకుని మిగిలిన వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఆ బెంగను వీలుపుచ్చుకుని నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ మానవులు సో ఈ ఇన్సెక్యూరిటీ అనే ఒక బంధంలో చిక్కుకుని బతుకుతూ ఆ ఇన్సెక్యూరిటీలో అనేక లెవెల్స్ ఉన్నాయని మనం అనుకున్నాం ఒకటేమో ఇంటెన్స్ ఫియర్ అవుట్ రైట్ ఫియర్ రెండవది ఇన్సెక్యూరిటీ మూడవది వది నాలుగవది దట్ సెన్స్ ఆఫ్ సెటిల్మెంట్ మనస్సులో రాదు ఆ సెన్స్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది మనస్సులో రాదు అంటే సెన్స్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా ఐ ఆమ్ అట్ హోమ్ ఎక్కడంటే ఇల్లు వాళ్ళు అలా కాదు తన స్వరూపం నేను నా స్వరూపంలో ఉన్నాను నేను పూట కూడాను నాకు ఏ లోటు వెళితి లేదు నేను చేయాల్సింది ఈ జగత్తులో చేయాల్సింది ఏది లేదు నేను ఈ జగత్తులో పొందాల్సింది ఏది లేదు దట్ ఇస్ కాల్ సెటిల్మెంట్ ఆ సెటిల్మెంటు అది మోక్షం అది బంధు విముక్ చిత్రం ఏంటంటే ఇట్ ఈస్ డ్యూయబుల్ ఇప్పుడు నేను చెప్పింది అంత మరీ అందని రాని పండు ఏమీ కాదండి దాన్ని మీరు అందుకోవచ్చు ఇట్ ఈస్ పాసిబుల్ అందుకోసమని ఈ చింత అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఈ అసురులు ఈ చింతతో బాధపడుతూ ఉంటారు అసురులు అంటే ఎవరో తెలుస్తుందండి అసురుసు రమంతే అంటే భోగాల్లో రమిస్తూ ఉంటారు అసురులకి ట్రాన్స్లేషన్ ఏంటంటే సూటెడ్ పీపుల్ ఈ సూటు బూటు వేసుకుని ఉంటారు చూసారా వీళ్ళే అసురులు మీరు అసురులను ఎప్పుడైనా చూడాలనుకుంటే మీరు ఈ స్టాక్ కంపెనీ ఈ స్టాక్ హోల్డర్స్ బాడీ జనరల్ బాడీ మీటింగ్ ఏదో అవుతుంది చూడండి అక్కడికి వెళ్తే మీరు ఆ స్టేజ్ మీదనూ ఆ హాల్లో ఎయిర్ కండిషన్ హాల్లో కుర్చీల్లోనూ కూర్చొని ఉంటారు అసురులు వాళ్ళందరూ అదొక చోట మీరు చూడొచ్చు మీరు చిటికీలోంచి అక్కడి నుంచి చూడొచ్చు లోపలకి ఐడెంటిటీ కార్డ్ కార్ లోపలికి రాలేదు వాడు ఇన్విటేషన్ పంపిస్తారు మీకు ఏదైనా ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద కంపెనీలో ఏదో బాగా ఏదో నో వార్త మొదలైన ఫార్మాస్యూటికల్ కంపెనీలో మీకు లక్ష స్టాకు లక్ష స్టాకు ఉందనుకోండి వాడు ఇన్విటేషన్ పంపిస్తారు జనరల్ బాడీ మీటింగ్ మీకు హోల్డర్స్ మీటింగ్ దానికి మీరు సూట్ అది వేసుకు వెళ్ళాలి అక్కడికి మామూలు ఇలా మామూలు డ్రెస్తో వెళ్ళిపోతే పనికి రాదు గేట్ దగ్గరే మిమ్మల్ని లోపలికి రాని లేకపోయినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు చక్కగా షూట్ బూట్లు వేసుకుని మీరు వెళ్తే ఇన్విటేషన్ చూపించాలి గేట్ దగ్గర ఒక నెలకొన్న ఉంటాడు పెద్ద కోటు వేసుకుని ఆ ఇన్విటేషన్ చూపిస్తే వాడు అలౌట్ చేస్తాడు లోపల వాడు ఒకలా ఒకటి మీకు ఫ్రీగా ఇస్తాడు ఒకదా ఫ్రీడమ్ ఫ్రీడమ్ యథార్థంలో ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ ఉంటారు ఫ్రీడమ్ పట్టి ఏంటి అన్నీ ఫ్రీగా ఇచ్చి అది ఫ్రీడమ్ అలాంటి ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ కోకపోలా ఫ్రీగా ఇచ్చాడు ఏదైనా ఒకరోజు డిస్కట్లు కూడా మీకు ఫ్రీగా ఇచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అక్కడ మీకు అసూరులు కనపడతారు వాళ్ళందరూ అసూరులు తర్వాత ఈ బోర్డు మీటింగ్స్ లో కోర్టులో వేసుకుని ఉంటారు చూడండి వాళ్ళు అసూరులు మీకు అక్కడ బాగా కనపడతారు వీళ్ళు అసూర్లు అంటే ఆ బోర్డు మీటింగ్ లో పది మంది ఏడు రోజుల పెద్ద పెద్ద వాళ్ళందరూ కోటేశ్వర్లు అందరూ ఉంటారు ఆ బోర్డు మీటింగ్ లో వాళ్ళందరూ కూర్చుని రెండు గంటలు ఏం చేస్తారో తెలిసినా మనం శేష జీవితాన్ని బెంగపెట్టుకుని ఎలా బతకాలో నిర్ధారించుకుని బిస్పడతాం ఇప్పుడు మనకి ముప్పై కోట్ల లాభం వచ్చింది ఈ లాభం ఎందుకు పలికిరా లాభం ఇది ముప్పై కోట్లు ఏం సరిపడుతుంది ఒక్కొక్కడికి నాలుగు కోట్లు వస్తే అది ఏం చేసుకోవాలి నాలుగు కోట్లు ఎందుకు పనికి కనీసం నాలుగు వందల లేకపోతే అసలు మనం మనిషి పుట్టినందుకు వేస్ట్ కాబట్టి ఇప్పుడు నాలుగు వందల కోట్ల లాగా అనేది ప్రతివాడి గుండెలోనూ రాయి కొడుతుంది ఇప్పుడు ఇంత డబ్బు మనం ఈ దీన్ని ఎలా పెంచాలి అని ఆ బెండని నిర్మాణం చేసుకుని వర్రీని నిర్మాణం చేసుకుని ఇన్సెక్యూరిటీని బాగా బలం చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఫ్రీగా వచ్చినటువంటి కాఫీలో అవి తాగేసి వేస్తే పడుతున్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళు ఆ బోర్డు మీటింగ్ నుంచి ఒకటి తర్వాత ఒకటి కార్లు ఎయిర్ కండిషన్ కార్లు వరుసగా వచ్చి ఎవడి బాస్తోంది వాడు ఆ షేఫర్ వీళ్ళందరూ అసురులు షేఫర్ అసూరులు కాదు వీళ్ళు ఈ సంస్కారం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు అప్పుడప్పుడు అసురులు వేదాంత క్లాసుకు కూడా వస్తూ అక్కడ ఏం నేర్చుకోరు అక్కడ ఏం చేస్తారంటే చెప్పిన పాఠాన్ని ది అబ్జార్బ్ ది న్యూ ఇంటు ది ఓల్డ్ అండ్ ది రిటైన్ ది ఓల్డ్ అలా ఉంటుంది ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఒక ఇంచు అభద్రత మనం నిర్మాణం చేసుకుని దాంతో బతుకుతూ ఉంటాము ఈ అభద్రత ఎంతవరకు ఉంటుంది అంటే కక్షల మీదకి దేహాన్ని పెట్టే వరకు కూడా ఎందుక అభద్రతయే ఉంటుంది ఇలా బతుకుతూ ఉంటారు దాన్ని గట్టిగా బతుకుంటారు దానికి శంకరులు అంటారు సదా పద ఇత్య ఎప్పుడూ వర్రీడిగా బతుకుతూ ఉంటారు ఎప్పుడూ వరియే నేనుకో ఒకదానికి వరి డబ్బు ఉన్న డబ్బు చాలలేమో అని వరే ఉంటుంది ఉన్న వస్తువులు చాలా లేమో అనే వరే ఉంటుంది తర్వాత తాను పోగేసింది తన తర్వాత వాళ్ళు భద్రం పెట్టుకుంటారో పెట్టుకోరు అని వరే ఉంటుంది తర్వాత తన భార్య పిల్లలు తన కుటుంబాన్ని సభ్యులు హ్యాపీగా ఉంటారో ఉండరో అని వర్రీ ఉంటుంది అలా వరీ వెళ్తూనే ఉంటాను తర్వాత ఈ పుణ్యకర్మలు చే ఈ తీర్థయాత్రలు ఈ దానాలు ధర్మాలు పుణ్యకర్మలు చేయాలనుకున్నాను వీటి అన్నింటినీ నేను చేయగలుగుతాను చేయకుండానే చచ్చిపోతానేమో అని వర్రీ ఉంటుంది ఇంకా ఉపాసనలో అయితే ఈ చేస్తున్న ఉపాసన సరిపడదేమో ఆ దేవతకి నా మీద అనుగ్రహం కలుగుతుందో కలగదో ఒకవేళ ఎప్పుడైనా దేవతకి నా మీద కోపం వచ్చిందేమో ఓ వైపున ఉపాసన చేసుకునే ఉన్నా నాకు ఈ రోగం ఎందుకొచ్చింది ఆ దేవతకి బహుశా నా మీద కోపం ఉందేమో నేను చేసుకున్న ఉపాసన సరిగ్గా లేదేమో లేకపోతే ఇంకా చాలుదేమో ఇంకేదైనా ఉపాసన చేయాలేమో అనుకుంటాడు రైతు చెప్పడు చేరు కుట్టుకున్న దొంగ అని ఒక స్థానితో ఉంటాడు రైతు చెప్పడు లోపల కుతకుత నడుకూ ఉంటాడు ఏమని చెప్పిన సంసారం ఉంటాయి మీకు ఈ సంసారాన్ని వర్ణించేవాడు ఎవడు వర్ణించడు ప్రతి ఒడు స్వర్గాన్ని వర్ణి పురాణమైన స్టోరీ అని చెప్పి స్వర్గాన్ని వర్ణించేవాడే తప్ప సంసారాన్ని ఎవడు వర్ణిస్తాడు సంసారాన్ని వర్ణించడం అంటే ఏమిటో తెలుసినా అండి పెద్ద అర్థం ఒకటి తీసుకొచ్చి అందరికీ చూపిస్తూ ఉండాల మీరు చూసుకోండి మీరు చూసుకోండి మీరు చూసుకోండి మీరు చూసుకోండి అలా అసలు ఈ ఫియర్ ఇన్సెక్యూరిటీ వరి మూడు తో ఇవి ఎలా ఎలా పుడతాయి వాటిని మనం ఎలా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది అయితే ఒక చిన్న ప్రకాశన ఎందుకంటే బ్రెయిన్ కెమిస్ట్రీలో బయోకెమిస్ట్రీ బయోకెమిస్ట్రీలో చిన్న చిన్న తేడాలు వస్తాయి అంటే బ్రెయిన్ కెమికల్స్ కొన్ని ఉంటాయి న్యూరో కెమిస్ట్రీ అంటేవో రోపమైందని శరత్మైందని ఇటువంటి కెమికల్స్ ఏవో బ్రెయిన్లో ఉంటాయి అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి చాలా మైక్రో క్వాంటిటీస్లో ఉంటాయి వాటి క్వాంటిటీ ఎంత క్రిటికల్ అంటే అది తక్కువైనా సమస్య ఎక్కువైనా సమస్య అటువంటి ఇంబ్యాలెన్స్ ఇది బయోకెమిస్ట్రీ ఆఫ్ ది బ్రెయిన్ ఆ పరిస్థితి ఇప్పుడు నేను చెప్తున్న డిస్కషన్లోకి అదే అంతర్గతము కాదు ఇట్ ఈజ్ అవుట్సైడ్ ది డిస్కషన్ ఓకే ఆ పరిస్థితి మన చేతుల్లో ఉండదు కదా బ్రెయిన్ బయోకెమిస్ట్రీ కాబట్టి బ్రెయిన్ బయోకెమిస్ట్రీలో తేడా వచ్చి ఏదో డోపమేను సెరటోమేను వీటి ఇంబ్యాలెన్స్ వల్ల వీరికి ఫియర్ సైకాలసిస్ట్ ఏదైనా పట్టుకుంటే న్యూరాటిక్ కండిషన్ ఏదైనా వస్తే చక్కగా ఒక న్యూరో ఫిజిషియన్లను లేకపోతే ఒక సైకాలజీ ఫిజి సైకాట్రిక్ కన్సల్ట్ చేసి వాళ్ళు దానికి సొల్యూషన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు అటు అటువంటి సొల్యూషన్ తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే డిస్కషన్కి అది ఫిట్ అవ్వదు ఓకే అంతే ఏదన్నమాట అబ్నార్మల్లీ అబ్నార్మల్ పీపుల్కి ఈ డిస్కషన్ వర్కౌట్ కాదు నార్మల్లీ అబ్నార్మల్ పీపుల్కే ఇప్పుడు నేను చెప్పబో డిస్కషన్ వర్తిస్తుంది అర్థమైంది కదండి Like people like us, like you and me, we are simple people, normal people. Hopefully, if the brain wisdom is going on, okay. It's not any particular issue with the lady. But, bhaiyamo, abhadrata, insecurity, varivunayi. Now what? Now you come into this discussion. Do you understand yourself? Now, మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది అదొక కండిషన్ ఓపెన్ మైండ్ అంటే మీకు తెలియంది మీకు తెలిసినవన్నీ పక్కన పెట్టి చాలా ఎంటీ మైండ్ తోటి వింటే ఓపెన్ మైండ్తో విన్నట్టు లెక్క ఎలక్ట్ గానే ఉంటారు బట్ అట్ ది సేమ్ టైం మైండ్ ఈజ్ ఫ్రీ మైండ్ సమాచారం ఉంటే ఫ్రీడమ్ ఉండదు యూ హ్యావ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ దెన్ ఓన్లీ యూ కెన్ రిజెంట్ you can appreciate what is being said. బీయింగ్ సెడ్ ఒకవేళ చెప్పిన దాంట్లో ఏదైనా ఉపయోగకరమైన మాట ఉంటే మీకు అది ఉపయోగం మీరు దాన్ని తీసుకోగలుగుతా ఒకవేళ చెప్పే దాంట్లో విలువ లేదనుకోండి యూ విల్ బీ ఏబుల్ టు సీ దట్ అరే నేను చెప్పిన దాంట్లో సారం ఏం లేదన డ్రాప్ ఇట్ సో యూఆర్ ఫ్రీ నావ్ యూ షుడ్ కీప్ దట్ ఫ్రీడమ్ చెప్పే దాంట్లో విలువ ఉంటే తీసుకుంటాము విలువ లేకపోతే పక్కన పెడతాము దాన్ని నేను అది మీరు డిసైడ్ చేసుకోవాలి కదా అది మీరు డిసైడ్ చేసుకోకుండా దానికి దాని కొరకు మీరు ఇతరుల మీద ఆధారపడడం అన్నది తెలివితే అనిపించకూడదు కాబట్టి మీకు ఆ ఫ్రీడమ్ మీకు ఉండాలి ఆ ఫ్రీడమ్ మీకు ఎప్పుడు ఉంటుంది దాని మైండ్ ఈజ్ అన్కండిషన్డ్ కండిషన్ ఉంటే ఆ ఫ్రీడమ్ ఉండదు అన్కండిషన్డ్గా పెట్టుకోవాలి మైండ్లో కండిషనింగ్ ఉండకూడదు ఎప్పుడు ఉండకుండా ఉంటుంది మైండ్ ఎంతీగా ఉన్నప్పుడు మాత్రమే కండిషనింగ్ అయిన లేకుండా ఉంటుంది అప్పుడు మీరు చెప్పిన దాన్ని విని దాన్ని మీరు అర్థం చేసుకుని మీకు నచ్చితే మీ మనస్సుకు నచ్చుబాటైతే దాన్ని మీరు ఆచరణలో పెట్టుకుంటారు ఇది వర్క్స్ అయితే ఆచరణలోకి దానంతటే ఇప్పుడు భయం ఉన్నది ఎప్పుడైతే మీకు భయం వేసిందో సో ఆల్ ఫియర్ ఈస్ కాస్డ్ బై అటాచ్మెంట్ అని ఒక బేసిక్ కెనెక్ట్ ఒకటి మీకు దేహం మీద అటాచ్మెంట్ ఉందనుకోండి మీకు ఈ దేహానికి రోగం వస్తుందేమో అని భయం ఒకటి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద విల్ బోర్డ్స్ పెడతారు ఏమైనా విల్ బోర్డ్ పెడతాడంటే డి హియర్ టు ద సౌండ్స్ మేడ్ బై యవర్ హార్ట్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడు పెద్ద విల్ బోర్డ్ అంటే లేదు మన హార్త్ ఏమో సౌండ్స్ చేస్తుందంటే మనం ఎప్పుడూ వినలేదు కదా బెటర్ యూ లీజ్ అని ప్రోబిలిటీ ఈస్ గివింగ్ ఎ కాషన్ టు యూ బెటర్ యూ లీజ్ అని యు కమ్ టు అవర్ హాస్పిటల్ అక్కడికి వెళ్తే ఈ హార్ట్ ఏవో సౌండ్లు ఏవో చేస్తుంది అనమాట ఆ సౌండ్లని వాళ్ళు రికార్డు చేస్తారు మనకి ఎలా వినపడతాయి వాళ్ళు రికార్డు చేస్తారు రెండు బార్ల కాగితం ఒకటి ఇస్తారు దీంట్లో ఉంది హార్ట్ సౌండ్స్ అన్నీ ఆ చూపిగా ఓహో అలాగానే ఆ కాగితం మీద గీతలు ఓహో అనుకుంటాం మనం అప్పుడేమంటారంటే ఈ గీత పైకి ఉండకూడదు చెల్లకుండా మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అయిపోయింది ఇంకా వీళ్ళు బతుకు దాన్ని వెనక్కాలు పడిపోతూ ఉంటారు ఇంకా వీళ్ళు ఉంటే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు రోజు పిల్లు వేసుకుంటూ ఉండడం వారానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండడం దెంగ పెట్టుకుని కట్టెల మీదకి చేరి వరకు ఆ దెంగతో మాట్లాడాలి అంటే పిటియబుల్ సిచ్యువేషన్ ఇప్పుడు పెద్ద వయస్సులో ఇవ శరీరం యొక్క శిథిలావస్థ కారణంగా వచ్చే సమస్యలు ఇవ్వకుండా ఉంటాయి వాటికి అదనం ఇవన్నీ సో ది మోర్ యువర్ అటాచ్డ్ టు ది బాడీ దేహానికి ఎంత లోతుగా గాఢంగా మనము ఆసక్తి కలిగి ఉంటాము దేహాభిమానము ఉంటాము అటువంటి దేహాభిమానం గలవారు వాళ్ళు అసలైన అసుగు అసలు సెసలు అసుగు వీళ్ళ దేహము అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా ఉండాలి ఫ్రాగ్మాటిక్గా ఉండాలి నా అభిప్రాయం దేహాన్ని హింస పెట్టేయమని దాన్ని నాశనం చేసేయమని దానికి రోగం వచ్చినా పట్టించుకోకుండా రోగం ముదిరిపోయిట్లే చేసుకోమని నేను సజెస్ట్ చేయటం లేదు రోగానికి ముందు వేసుకోవటం ఆవశ్యకము కానీ దేహము ఎడల తీవ్రమైన అభిమానము చాలా పెద్ద దోషము కేవలము దాని కారణంగా మీరు తొలగింప శక్త్యము కానీ చింతతో బతికే పరిస్థితి నిర్మాణం అవుతుంది ఆ చింతామపతి మీద దేహాభిమానం వల్ల వస్తున్నాయి దేహము ఎడల మనకున్న ఈక్వేషను నేను దేహము నేను దేహము నేను దేహము ఒకటి కాదు దేహము నేను దేహము వేరు నేను వేరు కాబట్టి దేహము ఎడల సాక్షిభావంతో ఉంటూ దేహము ఎడలము ఒక కరెక్ట్ వైరాగ్యాన్ని కలిగి ఉండాలి దేహము ఎడల వైరాగ్యం ఉండాలి ఎటువంటి వైరాగ్యం ఉండాలో తెలుసుకోండి దేహానికి హాని కలిగే వైరాగ్యం అవడం దాన్ని ఫుల్ హార్దినెస్ అంటారు దాన్ని అది వైరాగ్యం కాదు అది మూర్ఖత్వం అవుతుంది దేహానికి హాని కలగడం వైరాగ్యం కాదు దేహము ఎడల మమ అహం అనే భావము లేకుండా దేహం దాన్ని మీరు ట్యాంపర్ చేయటం అనవసరము అది నేను కాదు దాన్ని మీరు ఎంత నేను ఎంత ట్యాంపర్ చేసినా అది ఆఖరికి నశించేదే దాన్నేదో భద్రంగా అర్చపెట్టాలనేటువంటి ఒక అప్సెషన్ అంటే ఒక వెర్రి వ్యామోహము అది చాలా తప్పదు ఎంతవరకు అయితే దేహము ఎడవ అతి వ్యామోహం ఉంటుందో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు గృహస్థులవ్వచ్చు సన్యాసులు లేకపోతే పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులే కావచ్చు దేహాభిమానము వాళ్ళు తీవ్రమైనటువంటి అభద్రతని భయముని అనుభవించక తప్పదు